పరిశుధ్ర ప్రేమాల దేవా కృపణ తండ్రి దేవాయేశ కృతజ్ఞతల పరిశుధ్యమైన సర్వశక్తి మంత్ర సర్వాధికారి నీకు వందనాల ప్రభ దేవాసు ప్రభ మరి మేము ఇక్కడ కూడి ప్రార్థిస్తున్నాగా ప్రభా నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరగల తండ్రి దేవాయేసు ప్రభ మా ఆత్మీయమైన జీవితం విషయంలో ప్రభా ఇంకా మీరు వాక్యాల చేత మమ్మల్ని బలపరిచే మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించండి తండ్రి దేవాయసు ప్రభ ఈ యొక్క సమయంలో ప్రభాన్ని సన్నిధిలో ప్రభా మేము మొద పెడుతున్నాం ప్రభా మా మధ్యలో మీరు దిగండి మాతో మాట్లాడండి ప్రభా నీకే స్థుతం నీకేమండాలి తండ్రి దేవుని ఇంకా ఎంతమంది బిడ్డలైతే రాలేదో వాళ్ళని అందరినీ మీరు ప్రభువా దేవా ఏచు ప్రభా ప్రతి ఒక్క మీరు మాట్లాడండి దేవాయచు ప్రభా దిన దిన ప్రభా నీలో ఎదగాల నీ యొక్క ఇంకా మేము డెప్ట్ గా వెళ్ళాలా ఎవ్రీథింగ్ మేము నేర్చుకోవాలి ప్రభా ఫైన్ గా మేము అందరికీ మీ యొక్క తెలుగు ఒక సమయం ప్రకటింప చేయాలి ప్రభ దేవాసూప్రభ మరి మీ యొక్క అస్తమకు తోడించండి దేవాయేసు ప్రభ ప్రతి ఒక్క బిడల ప్రభా నీ నామని మాయమ పరిచినాగా ప్రభ నేను స్థుతించి ఆరాధించాల ప్రభా దేవాసూప్రభ ఇంకా ప్రతి ఒక్క బిడల చేత నేను మాట్లాడి మీ యొక్క సన్నిధికి తప్పించండి ప్రభువ దేవాభ మమ్మ ప్రభా మీ సంజీటక ఆ ప్రతి ప్రాణాన్ని ప్రభా మిర్ కాపాడుతూ వస్తున్నందుకు నీకు వందన లేదు తండ్రి కృతజ్ఞతల ప్రభువా దేవా ప్రభ మరి వాక్యం చేత మీరు మాట్లాడే ప్రభావ ప్రభా పాటి చేత నేమ్మకుంది మరి ఆది అంత మీరే నడిపిస్తారని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి నేను ఒక పాట పాడుతున్నాను అక్క నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నా యేసు నేలను నీవు మరువకుమయేసు చేసి నేలను నీవు మరువకుమ ప్రాణమా నా సమస్తమ పనికికిరాణీ నను నీవు పైకి లేపతీ క్రిస్తనే బండ పైనా నన్ను నిలిపతీ పనికి నన్ను నీవు పైకి లేపతీ క్రిస్తనే బండ పైనా నన్ను నిలిపతీ నా అడుగులు స్థిరా పార్చి బలమునిచ్చితివీ నా అడుగులు స్థిరపరచి బలముని చితివీ నీదు అడుగు జాడలనే వెంబడితు ప్రభు నే వెంబడితు ప్రభు నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతీంచుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నాయ చేసిన నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా అంధకారపులో ఎలలో నేను నడచి తిని ఏ అపాయము రాధకారపులో ఎలలో నేను నడచితిని ఈ అపయము రాకుండా నన్ను నడిపితివి కంటి పాపగ నన్ను కాచితివి కంటి పాపగ నన్ను కాచతీ కన్న తండ్రి వని నిన్ను కొలచెదను ఇల్లలు నిన్ను కొలచెదను నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమ నాయసు చేసిన మేలను నీవు మరువకుమార్ నా ప్రాణమా నా సమస్తమా నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును నీవు చేసిన మేలను నేనెట్ల మరతు ప్రభు నీవు చేసిన మేలను నేనెట్ల మరతు ప్రభు నీ కొరకు నే సాక్షిగా ఇలాలో జీవింతును నేను ఇలాలో జీవింతును ప్రాణమ సమస్తమ ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నాయ చేసిన మేలను నీవు మరువకుమ నీటి వాగుల కొరకు దూపి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నాయ చేసిన మేలను నీవు మరువకుమా హల ప్రైజ్ దీపా సిస్టర్ వాక్యం షేర్ చేసుకోండి సిస్టర్ ప్రైజ్ లోడ్ బ్రెదర్ ప్రైజ్ లోడ్ బెదర్ మన మధ్యలో ఉన్న దీపాస్టర్ వాక్యం షేర్ చేసుకుంటా ఐజయ ఎయిత్ చాప్టర్ లో థర్టీన్త్ వచ్చినాము ఎయిత్ చాప్టర్ థర్టిన్త్ వచ్చిన ప్రార్థన చేసుకున్నాను ప్రేమల దేవా కృపల తండ్రి దేవా యశ్వభు మరి నీకు లెక్కలేని వందనాలు తండ్రి దేవాయసుప్రభ మరి యొక్క వాక్యం చేత ప్రభ మీరు మాతో మాట్లాడండి ప్రభా దేవాప్రభ మరిన్ని యొక్క జ్ఞానం మాకు దయచేయండి ప్రభా మా ఆత్మమైన కళ్ళని తెరవండి ప్రభా దేవాసు ప్రభా మాంతరంగమైన పోషన్ కళ్ళని స్వస్థపరచండి చోడలను స్వస్థపరచండి ప్రభా దేవాసుప్రభా మరి యొక్క వాక్యము ప్రభా మాకు అర్థం చేసి నడిపించండి ప్రభా దేవాయసు ప్రభావ మరిన్ని యొక్క జ్ఞానం మాకు దయచేయండి ప్రభా దేవాప్రభాని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపింపు దయచేయమని పదమూడవ వచనం అక్కర్యములకు అధిపత్య యహోవాయే పరిశుద్ధుడను కొనుడి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కొసరమే దిగులు పడవలను అప్పుడైనా మీకు పరిశుద్ధ స్థలముగా నుండును ఇక్కడ సైన్యములకు అధిపతి అగు ఏహోవా ఏ పరిశుద్ధుడు అనుకొనుడి అని అని చెప్తున్నారు కదా అంటే ఎహోవాయ పరిశుద్ధుడు అనుకొనుడి అని ఇక్కడ చెప్తున్నారు అంటే ఇక్కడ ఎహోవాయ పరిశుద్ధుడు మరి దేవుడే పరిశుద్ధుడు ఆయన సైన్యములకు అధిపతి అగు అంటే ఆ సైన్యములకు అధిపతి చూసుకుంటే మనము హెవెన్ లో ఎన్నో దూతల మధ్యలో యేసుప్రభు నివసించినడు ఆయన సైన్యములకు అధిపతి కాబట్టి ఆ కోట్లాది వేలాది దూతల మధ్యలో యేసుప్రభు నివసించి ఆ ఎన్నో దూతల మధ్యలో ఆయనే ఉన్నాడు అంటే ఆయన అంత గొప్ప దేవుడు ఆయన పరిశుద్ధుడు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సైన్యములకు అధిపతిలకు యహోవాహే యహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి అని అంటే ఇక్కడ మన దాంట్లో చూసుకుంటే మనము ఆ యహోవాయ కానీ ఏసు ప్రభే కానీ ఆసుక్రీస్తు ఇంకా పరిశుద్ధుడు ఇవన్నీ మనం ఒకటే అనుకుంటాం తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ఏకరీతి కలిగిన దేవుడు కానీ కొన్ని కొన్ని ఏం చేస్తారంటే ఏహోవాని వాళ్ళు వేరే రీతిగా అర్థం చేసుకుంటారు అంటే నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉంది ఆ సిస్టర్ ఏమంటుందంటే ఏసు ప్రభు నిజమైన దేవుడు కాదు కానీ ఏహోవాయ నిజమైన దేవుడు అని అంటే వాళ్ళు కూడా క్రైస్తవలే అంటే డిఫరెన్స్ ఎట్లా ఉందంటే తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ఈ త్రీని డిఫరెన్స్ చేస్తున్నారనమాట తండ్రి అయినా ఆయననే ఏసు క్రీస్తు ఆయననే పరిశుద్ధుడు ఆయననే అంటే ఆ కాలంలో ఏహోవాగా ఉన్నాడు నెక్స్ట్ జనరేషన్ లో ఆయన మనకి ఏచప్రభుగా పుట్టినడు ఇమానియలు రక్షకుడుగా ఆ దాని తర్వాతకు పరిశుద్ధుడుగా మారినాడు దేవుడు అంటే చూడండి ఇక్కడ మనకు దేవుడు పుట్టినడు ఆయన ఎహోవా పరిశుద్ధుడు అనుకున్నాడు అన్నప్పుడు నాకు దేవుడు చూపించిన విధానం ఏంటిదంటే లోకంలో డిఫరెంట్ డిఫరెంట్ స్పేస్ అనేది ఉంది అంటే రకరకాల బోధ చాలా మంది బైబుల్ ని డిఫరెంట్ గా అర్థం చేసుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇప్పుడు ముస్లిమ్స్ చూసుకుంటే వాళ్ళు ఏమంటారంటే ఏసు ప్రభు ఒక ప్రవక్తగా వాళ్ళు లెక్క చేస్తారన్నమాట ముస్లింస్ కానీ మనం అట చేయము మనము తండ్రి కుమారు పరుశుధాత్ముడే కానీ ఆ ఈతు నామము ఇవన్నీ ఏకవీత కలిగిన దేవుడిని మనము అంటము అంటే ఇక్కడ చూడండి ఆయన ఎహోవా పాత నిబంధనలను చూసుకుంటా వస్తుంటే అక్కడ అన్నిట్లో ఎహోవా ఎహోవా నుండి మధ్యలో పరిశుద్ధుడాన్ని కూడా రాసి ఉంటది మనకి కానీ ఆయన తర్వాత ఏంది యేసు ప్రభు మన కొరకు పుట్టి ఉన్నాడు అని ఈ ఏసే గ్రంథంలోనే ఉంది మన కోసము ప్రభు పుడుతున్నాడు అని చెప్పేసి ఈ వచనంలోనే ఉంటది నైన్త్ వచనంలో ఉంట చూడం ఎల అనగా మనకు శిశువు పుట్టను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భూమి మీద రాజభారమును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడై దేవుని నిద్రుడగు తండ్రి సమాధానము కర్తయగు అధిపతి ఆయన అతనికి పేరు పెట్టబడను అంటే ఇక్కడ చూడండి నేమ్స్ లో డిఫరెన్స్ వస్తుంది యేసు ప్రభుని వాళ్ళు డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు అంటే ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క రిలీజియన్స్ ఒక్కొక్క దేశంలో ఎట్లా దేవుడిని ఏసు ప్రభునే సృష్టిస్తున్నారు సర్వాధికారిణి కానీ ఆయనని స్థుతిస్తున్నారు ఆయన ఆధార అంటే ఆయన మీదనే డిపెండ్ అయి ఉంటారు అన్ని చేస్తున్నారు కానీ వాళ్ళలో ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకునే విధానం మిస్టేక్ అయిపోతుంది అంటే వాళ్ళు ఏహో దేవుడు ఇంకా ఏసు ప్రభు మాకు కాదు అని అనుకుంటారు కొంతమంది కొంతమంది ఏమనుకుంటారంటే పరిశుద్ధుడే నా దేవుడు ఇంకా మిగిలిన నా దేవుడు కాదని అనుకుంటారు అంటే దేవుడు అబ్రాహాము ఈసాకు యాకోబుల దేవుడు అంటే తండ్రి కుమారు పరిశుద్ధ మూడు ఏకరికి కలిగిన దేవుడు అవి మూడు కలిపితేనే ఏసుక్రీస్తు నామంలో వస్తుంది అంటే ఆ రకరకాల బోధల చేత వాళ్ళు మాట్లాడకూడదు అందుకే ఇక్కడ దేవుడు ఏమంటాం పరిశుద్ధుడు అనుకున్నాడు అని అంటున్నాడు చూసుకుంటే వస్తుంది కానీ ఇంకో విధంగా చూసుకుంటే ఏసుప్రభే పరిశుద్ధుడు మనకు ఎట్లా తెలుస్తుంది ఆయననే పరిశుద్ధుడు ఆయననే నిజమైన దేవుడు ఆయననే సైన్యములకు అధిపతి అగు యోహోవా పరిశుద్ధుడు మనకు ఏషియా సిక్స్త్ చాప్టర్ లో మనకు మూడో వచనంలో ఉంటది ఏమని ఉంటదంటే వారు సంయములకు అధిపతి యూ ఏహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకమునకు ఆయన మహిమ నిండి అని గొప్ప స్వరముతో గానము ప్రతి గానము అంటే చూడండి ఆయననే ఏసు ఆయననే పరిశుద్ధుడు చూడండి ఆ కాలంలో ఏహోవా మన కాలానికి వచ్చేటప్పుడు ఆయన పరిశుద్ధ పరిశుద్ధాత్మ చేత మన మధ్యలో ఉండి నివసిస్తున్నాడు కదా ప్రభు అంటే దూతలు అనే దగ్గర ఉన్నాయి అక్కడ దేవుడు ఎవరితోటంటే ఏషియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు మరి దేవుణ్ణి మనం చూడాలా ఆయనతో మనం మాట్లాడాలా అంటే మనం ఎట్లా ఉండాలంటే ఆయనకి భయపడి లోబడి ఉండాలా అందుకే ఇక్కడ ఏమంటారండి ఆసుకున్న నేను హ్యాడ్ ది ప్రాఫిట్స్ డిసైపుల్స్ అంటే మనకున్న ప్రాఫిట్సే కానీ ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో డిసైపుల్స్ అపోసులు ఎంతమంది అయితే ఉన్నారో ఎంటర్ ఇన్ టు ది మీనింగ్ ఆఫ్ ది న్యూ టెస్ట్మెంట్ అంటే న్యూ టెస్ట్మెంట్ మనం చూసుకుంటామో మన అపోసులు కార్యం అంటే అపోసులు హోదా ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్స్ ఆ ట్వెల్వ్ మెంబర్స్ ఇంకా మన పాత నిబంధనలో ఉన్న ప్రాఫిట్స్ అనమాట మనకు ఉన్నారు కదా ప్రవక్తలు ఉన్నారు ఇంకా దేవుని యొక్క సుషులు వీళ్ళు డిసైపుల్స్ వీళ్ళు ఉన్నారు అంటే అపోసులు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అంటే వీళ్ళు ఎట్లా ఉన్నారంటే దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఎంటర్ అయినప్పుడు అంటే దేవుల్లోకి వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఆ సన్యములకు అధిపతి అబు ఏహోవా ఆయన పరిశుద్ధుడు అని ఆయనలో ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళ బిహేవియర్ అనేది చేంజింగ్ చేంజెస్ వాళ్ళ లైఫ్ వాళ్ళలో ఎలాంటి పాపము లేకుండా వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు అనమాట ఎలాంటి పాపము చేయకుండా దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు పాపం చేసినా వల్లే కానీ వాళ్ళు పచ్చతప్ప పడ్డారు వాళ్ళు మార్మల్స్ పొందినారు కాబట్టి దేవుని వాళ్ళు చూడగలిగినారు దేవుని యొక్క దర్శనాల చేత ఆ దేవుడు ఇచ్చిన ప్రతి దర్శనాలకు అర్థం చేసుకున్నారు ఇవన్నీ వాళ్ళు ఎట్లా అంటే దేవుడు వాళ్ళకు దర్శించడం వల్ల దేవుడు వాళ్ళతో మాట్లాడం వల్ల జరిగింది ప్రాఫెట్స్ మధ్య అంటే ఇప్పుడు మనం కూడా ఆయనలో ఎంటర్ కావాలా ఆయనే ప్రతి మనం గుణగణలు తెలుసుకోవాలా అంటే ఆల్మోస్ట్ మనకు తెలుసు దేవుని యొక్క గుణగణలు తెలుసు దేవుల్లో ఎట్లా వెళ్ళాలో కూడా మనకు తెలుసు అన్నీ తెలుసు కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఆయనకే భయపడాలా ఏసు ప్రభుకే నువ్వు మన పరిశుద్ధుడు ఆయన దేవుడికే మనము భయపడాలా అందుకే ఆయన అంటాడు సైన్యములకు అధిపతి అగు ఎగువాయే పరిశుద్ధుడైన కొనుడి మీరు భయపడవలసిన వారు ఆయనకే కానీ మనం భయపడాల్సింది ఏజప్రభుకే లోకంలో రకరకాల మనుషుల చేత మనం భయపడతా ఉంటాం కానీ అది కాదు పాయింట్ మనం భయపడాల్సింది దేవునికి అంటే ఈ లోకం ఎట్లుందంటే బోధల చేత డిఫరెంట్ డిఫరెంట్స్ వేసి ఎవరి దగ్గర లేదు దేవుడు క్రైస్తవుల మధ్యనే మాట్లాడుతుండ్రు ఏసు ప్రభుని నమ్ముతున్నారు కొంతమంది ఏహోవాన్ని నమ్ముతారు కొంతమంది ఏసు ప్రభుని నమ్ముతుంటారు కొంతమంది పరిశుద్ధుడిని నమ్ముతుంటారు అయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బోధల చేత వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు రేజ్ చేస్తుంటారు మనకి క్వశ్చన్స్ ఏహోవాయే నిజమైన దేవుడు అని కానీ మళ్ళీ పరిశుద్ధుడు అయితే ఇది వాళ్ళు గ్రహించలే అంటే ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి చేంజెస్ అనేది జరిగినాయి అది ఎవరు గ్రహించట్లేదు కానీ ఎంత జరిగినా ఏది చేసినా ఒకటి మాత్రం జరగలేదు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ఒకటే సంజయములకు అధిపతి అభు యహోవ పరిశుధుడు అని ప్రతి దగ్గర ఉంది మనకి వాక్యంలో చదువుతుంటే మనకు తెలుస్తా ఉంటాయి చూడండి ఇక్కడ మనము ఆయనకే భయపడాలా మన క్రియలు చెప్పాలి అంటే మన ప్రతి ప్రవక్తన ఎవ్రీథింగ్ మనం మార్చుకోవాలా ఆయనలో ఉండాలా ఆయనలో మనం నడుచుకోవాలి అని అంటే మరి దేవుని యొక్క దూతలే ఆయనకి పరిశుద్ధ్ర పరిశుద్ధ అని ఆయన సన్నిధిలో మొరపెట్టిన ఇంగ్లీష్ లో అయితే ద లాడ్ ఆఫ్ హోస్టింగ్ ఇన్ ది వన్ ఆఫ్ ది రికార్డెడ్ హ్యాస్ ద హోలీ వన్ హీ షుడ్ బీ అ ఓన్లీ హీ షుడ్ బి అరీడెడ్ దేవునికి మనం భయపడి ఉండాలా ఇక్కడ మనకుంటది ఎక్కడ అంటే ఎక్సోడస్ ట్వంటీ ట్వంటీలో చూడండి do not be fear Moses ret intern god has come to test you the godrando said he did not show weXT most of the salvation we set ut do not be fear suspicion Moses reel thanks God told her he could show the gravity of God the fear the Gaim the expectation faces పాపం చేయకుండా కాపాడుతుంది చూడండి ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో అంటే మనం ఒక్కటి గ్రహించుకోవాలా ఏసు ప్రభు క్షమిస్తాడో మన ప్రతి పాపాన్ని కడిగివేసినాడు ఆయన మన కోసం మన ప్రతి పాపంని కడగడానికి అంటే మనకు అవకాశం ఇచ్చిండు దేవుడు ఇంకా మన పాపంలో ఉంటే పచ్చతప ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాక ఎలాంటి తప్పులు చేయద్దు అని ఇక్కడ చెప్తున్నమాట అందుకే మోషన్ ద్వారా ఇక్కడ మాట్లాడుతుండవు భయపడకు అని మోషే జవాబిచ్చుతున్నాడు దేవుడు మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చాడు సో దేవుడు మనకి పరీక్షిస్తా ఉంటాడన్నమాట ప్రతి విషయంలో దేవుడు ప్రతి విషయంలో మనకు పరీక్ష ఆయన పట్ల మన అంటే ఆయన పట్ల మనకు భయం ఉండాలి మీ ముందు ఉంటుంది మిమ్మల్ని పాపము చేయకుండా కాపాడుతుంది అంటే మనము దేవునికి ఎప్పుడైతే భయపడతామో మనలో ఎలాంటి పాపం ఉండదు ఎందుకంటే మనము అమ్మ నా తండ్రి నన్ను చూస్తున్నాడు నా ఏసీ నన్ను చూస్తున్నాడు అని ఈ ఆలోచన మనకు వస్తుంది కదా లోకము ఇష్టం రీతిగా వెళ్ళిపోతున్నాడు కానీ మనం భయపడాల్సిందే దేవునికి నువ్వు మనుషులకు భయపడి పని చేస్తే అది కరెక్ట్ వే కాదు మనం దేవునికి భయపడి పని చేయాలా ఆయనకి లోబడి మనం పని చేసుకోవాలా ఎందుకంటే ఆయన మనకు పరీక్ష పెడతా ఉంటారు ప్రతి విషయం ఆ పరీక్షలో మనం విజయం పొందాలా కదా నీలో విశ్వాసం ఉందా లేదా విశ్వాసం ఉంది ఉన్న కాబట్టి ఎస్ప్రభు నమ్ముకున్నావు అని అనుకుంటావు కానీ నీ విశ్వాసం ఎంతకాలం వరకు రన్ అవుతుంది అందుకని దేవుడు పరీక్ష ఆ పరీక్షలో విజయం పొందలా అందుకే మనము రకరకాల వాటికి భయపడుతుంటాము రకరకాల వాటికి వీళ్ళకి భయపడి నేను పని చేయాలా వీళ్ళకి భయపడి నేను అది చేయాలా అంటే ఒక దాస లాగా థింకింగ్ లాగా వస్తుంది వీళ్ళు మా వెంబడి వాడతారు అనే థాట్లకు వెళ్ళిపోతారు అంటే మనం వాటి విషయంలో భయపడకుండా కేవలం దేవుని విషయంలో భయపడితే ఆయనే ఎలాంటి పాపంలోకి పోనీయకుండా మనం కాపాడుతూ ఉంటాడనమాట ఆయనని ఎందుకంటే తండ్రికి భయపడుతున్నాయి కదా మనం కరెక్ట్ గా జీవించగలుగుతాము అందుకే తండ్రికి భయపడ్డనే ఏ పాపంలో మనం పడము వాటి నుంచి మనం కాపాడబడతాము అని చెప్తున్నట్ట మిమ్మల్ని పాపం చేయకుండా కాపాడుతుంది అందుకే సైన్యంలో అధిపతి యొక్క ఎహోవాకి మనం భయపడాల ఆయన కోసమే మనము దిగులు అంటే ఆ దిగులు అంటే ఏ విధంగా అనంటే ఆ ఇక్కడ చూడండి మూ నిర్గమ్మ సారీ సంఖ్యాకాండము 20 lo 12th lo osthe aithe yehova moosee aharunlato ila annado israeli loda edata na parishuddatano kana paruchutakunu meeru nannu nammaledu ganu ka nenu variki ichina deshamloniki ee sangamunaku rappinchadenu but the lord said to moose and aaron because you did not trust me meeru nannu nammaledu to show my holiness in the sight of the israelites మీరు నా పరిశుద్ధతని మీరు చూపించలేరు ఇజ్రాయలస్ ప్రజల ముందు యు విల్ నాట్ డ్రింక్ ది అసెంబ్లీ ఇన్ టు ది ల్యాండ్ అండ్ హ్యావ్ గేవ్ దిమ్ నేను అయినా వాళ్ళకు ల్యాండ్ ఇచ్చినాను అంటే ఇక్కడ మోస ఏం చేస్తాను అంటే మనకు ఈ అధ్యయంలో చూసుకుంటే మనము ఆ నెంబర్స్ ట్వంటీ ట్వెల్వ్ చూసుకుంటే ఆ అధ్యాయం చూసుకుంటే దేవుడు వాటర్ విషయంలో మాట్లాడతా అంటే ఇజ్రాయలస్ ప్రజలు ఏం చేస్తారంటే దాహం వేస్తుంటారు అడుగుతుంటారు కాబట్టి దేవుడు అడుగు అడుగుతాడు దేవాభిలకు దాహం వేస్తుంది ఆ అడిగినప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే దేవుడు ఆయనకి చూపించమంట ఆయన ఏం చేశారంటే రెండు మాటలు కొడతాడు కదా టూ టైమ్స్ బీట్ చేశాడమాట అదే బ్రదర్ సంఖ్యా కాండము ఇరవైలో పన్నెండు వచ్చినాం కదా అప్పుడు మోసే అహరోణులతో మీరు ఇస్రా కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ము కొనకపోతి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను తోడుకొని పోరని చెప్పాను అంటే ఇక్కడ మోస ఏం చేసిందంటే ఆ వాటర్ చూపించు అది కర్ర చూపించమంటే ఆయన ఏం చేశాడంటే రెండు మార్లు కొడతాడనమాట అక్కడ దేవుని యొక్క పరిశుద్ధతని వాళ్ళు కనపరచలేకపోయినారనమాట అంటే మోసకి జనలు చనిగడం వల్ల గుండడం వల్ల చేయడం వల్ల ఆయనకి కోపం వచ్చేసి ఆయన ఏం ఆ కర్రని రెండు మార్లు కొడుతున్నమాట అది ఇదే వచ్చిన ఇక్కడే ఉంటది పదకొండో వచ్చిన అక్క అప్పుడు మోసే తన చెయ్యి ఎక్కి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను పశువులను త్రాగెను మరి ఇక్కడ చూడండి దేవునికి భయపడాలా అన్ని చేయాలా కొన్ని ఇక్కడ మోస ఏం చేశారంటే ఆ జనాలనే నడిపించను దేవుడు నడిపించమనడు నడిపించను ముందుకు వచ్చిన ఫైన్ అండి అండ్ ఎవ్రీథింగ్ వచ్చింది కానీ అక్కడ జనాలు ఏం చేశారంటే ఆ యొక్క గోభజనం అంతా కలిసి మోస మీద చనిగినారు అన్ని చేసినారు చెప్పి రెండు మాలు కర్రతో ఆయన బండ మీద కొట్టింది కదా అంటే ఇక్కడ చూడండి రెండు మార్లు బండ మీద కొట్టినాక కూడా నీళ్లు సమృద్ధిగా ప్రవచించను దేవుని ఆ యొక్క నీటిని ఇచ్చినడు వాళ్ళు తాగారు తృప్తి పొందినరు కానీ వాళ్ళు దేవుని నమ్మలేకపోయినారు ఆ జనము ఇక్కడ ఆత్మీయంగా మనం చూసుకుంటే మనకు అర్థమైపోతుంది దేవుడు నీళ్ళు ఇచ్చినడు ఆ నీళ్లను త్రాగినారు వాళ్ళు తృప్తి పొందినరు కానీ వాళ్ళ సత్యాన్ని గ్రహించలేకపోయినారు ఇంకా అక్కడ అందుకే వాళ్ళు చనిగినారు గునిగినరు ఆ ప్లేస్ కి వాళ్ళు వెళ్ళలేకపోయినారు అనమాట అందుకే ఆయన దేవుడు ఏమని చెప్తున్నంటే ఆయనకి భయపడితే మనం సరైన దారిలోకి వెళ్తాము మనము ఎంత సత్తని ప్రకటింప చేసిన జనము నమ్మరు ఆయన సత్తని మనము కనపరచ చేసిన దేవుని మనం చూపించిన ఆ ప్రజలు నమ్మలేకపోతారు కాబట్టి వారికి దేశానికి ఈ సంగమును రప్పించదును అని ఇందులో రాసింది అందుకే దేవుని యొక్క మహిమ మన కనపరచాలి అని అన్నప్పుడు ఆ ఫస్ట్ మనం దేవునికి భయపడాల దేవునికి ఎందుకు భయపడాలంటే మనం భయపడితే ఎలాంటి తప్పులు చేయము అప్పుడు నువ్వే కానీ నేనే కానీ నామాని కానీ దేవుడి నామాన్ని మాయమాపరిచిన వారి లాగా ఉంటాం ఆయన పరిశుద్ధతని మనం చూపించిన వారేమై ఉంటాము మనం ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధతగా ఉండాలి అనంటే మనలో దేవుడు ఇచ్చిన భయము అంటే దేవుడు మనకు భయం ఇవ్వలే ఆ మనం భయపడాల దేవుడు మనకు భయం ఎప్పుడు ఇవ్వలే ఎవరికి భయపడద్దని దేవుడు చెప్తాడు ఈ మనుషులు ఏంటంటే భయం తెచ్చుకున్నారు ఆ భయం ద్వారా మనుషులకు సరైన సమాధానం ఇయ్యలేకపోతున్నారు సంన్యములకు అధిపతి అవు ఏహో వాకు భయపడాల్సింది పోయి ఆ లోకంలో వాళ్ళ వీళ్ళ వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళు నడుచుకుంటున్నారు వాళ్ళ మీదనే నమ్మకం పడి ఉంటున్నారు వాళ్ళనే ఇచ్చేస్తున్నారు ఆ విధంగా దిగులు పడాల్సి వస్తుంది అందుకే వాళ్ళకు సత్యము వాళ్ళ దగ్గరికి వచ్చినా వాళ్ళు విననప్పుడు మనకు దిగులే కదా ప్రభా ఎంతో సత్యం చెప్తున్నాం కానీ వాళ్ళని నమ్మలేకపోతున్నారు విశ్వసించలేకపోతున్నారంటే ఎట్లా ఉంటుంది అందుకే ఆ విషయంలో మనం దిగులు పడుతుంటాము ఈ జనానికి ఎట్లయినా దేవుని యొక్క సత్యాన్ని అందించాలా అని మనము ప్రయాసపడుతుంటాము చెప్తుంటాము అందుకే ఆయన అంటున్నాడు సన్యంలో కొద్దిపతి అగుహోవా పరిశుద్ధు మీరు భయపడవలసిన ఆయనకే మరి ఆయన కొరకే దిగులు పడవలను అప్పుడు మీకు పరిశుద్ధ స్థలంగా నుండును దేవుని యొక్క పరిశుద్ధ స్థలమో మీకుండును ఐజిఎఫ్ ఫైవ్ సిక్స్టీన్ లో ఉంటుంది మనకి సైన్యంలో అధిపతిహో తీర్పు తీర్చి మహిమ పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధ పరచుకొను తను చూడండి సైన్యములకు అధిపతి అగు తీర్పు తీర్చ అంటే ఆయననే మనకు తీర్పు తీర్చే దేవుడు ఆ ప్రతి ఒక్కరికి ఆ ఎవరు వేస్ వాళ్ళు చూజ్ చేసుకున్నారు ఎవరి ధరలో వాళ్ళు వెళ్ళిపోయినారు కానీ అందరికీ తీర్పు తీర్చేవాడు ఏసుప్రభే ఆయనైనే సైన్యంలోకి అధిపతి ఆగు ఏ హోవా తీర్పు తీర్చాలా ఎందుకంటే ఆయననే పరిశుద్ధుడు మరి ఆయన తీర్పు కోసం ప్రకటింప చేయాల ఆయన తీర్పు కోసం నువ్వు శువాత యేసుప్రభు రానయ్యి ఉన్నాడు ఏసుప్రభు అంటే మనం చాలా మందికి దేవుని యొక్క సువాత ప్రకటిస్తుంటాము తెలియని ప్రజలకు మనం చెప్తుంటాము అందుకే ఆయన నామని నువ్వు మైమపరిచి వరలేక ఆ యేష్ ప్రభు పుట్టినడని చెప్తాము క్రిస్మస్ జరుపుకుంటున్నారు అని లోకం అంటారు కానీ వీళ్ళకు చెప్పాల్సింది ఏంటంటే దేవుడు రకం దేవుడు మన కోసం తిరిగి రానయ్యి ఉన్న దేవుని ఆయనకి మనం సువాత ఆయన కోసము మనం సువాత ప్రకటించాల అంటే లోకంలో అందరూ నమ్ముకోండి నమ్ముకోండి అని అంటారు కానీ ఆయన తిరిగి వస్తున్నాడు మీ ప్రతి పాపానికి క్షమాపణ చెప్పుకోండి ఆయన సన్నిధి పచ్చతప పడండి ఇది ఎవరు చెప్పట్లేరు ఒకవేళ మనము పాప క్షేమంలో ఒప్పిస్తే వాళ్ళు పచ్చతప్ప దేవుని సన్నిధికి వచ్చి ఇంకా అప్పుడు వాళ్ళు వారి క్రియలని చక్కపరుచుకుంటారు అప్పుడు వాళ్ళు దేవుని నామని మహిమ పరచబడ్డ వారిలాగా ఉంటారు అందుకే పరిశుద్ధ దేవుని నీ బట్టి తన పరిశుద్ధత పరుచుకున్నాను ఆయన పరిశుద్ధంగా అప్పుడు చూపించుకుంటారు అంతవరకు వాళ్ళు చూపించుకోలేకపోతారు అంటే దేవుణ్ణి వాళ్ళు చూపించే విధానం ఎట్లా ఉంది దేవుడు మనకు టెస్ట్ చేసినప్పుడు దేవుడు మన జీవితంలో పరీక్ష పెట్టినప్పుడు మనం ఎవరిని ఎట్లా నడిపిస్తున్నామో ప్రతి దానికి ఆన్సర్ ఆయన నుంచి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి ఆయన మీద ఆధారపడి జీవించాలా నడుచుకోవాలా ఆయనకు మాత్రమే మనం భయపడి లోబడి ఉండాలా ఆయన ఇచ్చిన వాకులు అవే ఆయన ఎన్నో వాక్స్ మనకు చెప్పినారు నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను నాకు ఇవ్వలే దేవుడు జ్ఞాపకం చేసిన సాక్ష్యాన్ని నేను నా సాక్ష్యం ఏంటిదంటే నేను చిన్న క్లాస్లో ఉన్న అప్పటికే నాది టెన్త్ అయిపోయింది టూ థౌసండ్ సిక్స్ సెవెన్ లో నేను జాబ్ చేస్తున్నాను కాలేజ్ టైంలో నేను జాబ్ చేసుకుంటున్నాను కానీ ఆ టైంలో నేను ఏజ్ ప్రూఫ్ అంటే నాకు తెలుసు కానీ నేను ప్రాధాన్యం చేసేదాన్ని కాదు వాక్యం చదివేదాన్ని కాదు అప్పట్లా ఒకవేళ వాక్యం చదివినా నా దగ్గర చిన్న బైబిల్ ఉంటుంది న్యూ టెస్ట్మెంట్ ఆ ఇంగ్లీష్ బైబుల్ చిన్నది ఉండే నా దగ్గర ఎప్పుడన్నా ఒకసారి అనిపిస్తే నేను ఆ వాక్యం తీసి చదువుకునేదాన్ని అనమాట ఆ వాక్యం తీసి చదువుకున్నప్పుడు ఆ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట అందులో నేను చుడగు తండ్రి తర్వాది కారి అధిపతి అని అతనికి పేరు పెట్టబడేను అని ఇట్లాంటి వర్డ్స్ ని చదువుతుండే చిన్నప్పుడు ఇంగ్లీష్ లో కొన్ని వర్డ్స్ నుంచి చదువుతుండే నాకు కొన్ని వాగ్దానాలు కూడా వస్తున్నాయి అంటే అప్పుడు తెలియాక నేను వెళ్ళి నా చర్చస్కి వెళ్ళినా ఎక్కువ వెళ్ళేదానికి కాదు ఎప్పుడో ఒకసారి నాకు బుద్ధి పుట్టినప్పుడే నేను చర్చకి వెళ్తుండే లేకపోతే నేను పోయేదని కాదు కానీ నేను అక్కడికి పోయినా ప్రతిసారి అంటే నేను ఎక్కువ వెళ్ళేది ఏంటంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్కి నేను వెళ్తుండే లేకపోతే అసలు నేను వెళ్ళేదాన్ని కాదు అది కూడా ఎందుకు వెళ్తుండేనంటే నా అవసరానికి నా అవసరానికి వాగ్దానం వస్తుంది కదా నా లైఫ్ లో ఏం అది నేను పెట్టుకోవాలి వాగ్దానాలు అని అట్లా అనుకుని నేను వెళ్ళేదాన్ని ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్స్ ఉంటుండే హాస్టల్లో వాళ్ళు కూడా కొంతమంది క్రిస్టియన్స్ ఉన్న నా ఫ్రెండ్స్ వాళ్ళు అడుగుతారనమాట ప్రతి ఇయర్ మేము హాలిడేస్కి వచ్చినాక మళ్ళీ ఇంటికి వెళ్ళినాక హాస్టల్కి వెళ్ళినాక అక్కడ అడుగుతున్నానమాట మా ఫ్రెండ్స్ నీకు ఈసారి ఏ వాగ్దానం వచ్చింది ఏ వాగ్దానం అట్లా అనుకుని నేను వెళ్ళినా అంటే నా ఆశ్రతను బట్టి వాళ్ళకి చెప్పుకోవడానికని నేను వెళ్ళినా కానీ నేను వెళ్ళినాక దేవుడు వాక్కులు ఏవి చూసినా నాకు ఏషియా ఏషియా ప్రవచనాలు ఉండే కీర్తనలకు సంబంధించినవి ఉండేది ద్వితీయోపదేశకానికి సంబంధించినది అట్లా కొన్ని కొన్ని వర్డ్స్ నాకు వచ్చేవి అనమాట వాగ్దానాలు అట్లా ఎన్నో వాగ్దానాలు వస్తున్నాయి అదంతా హాలిడేస్ వచ్చినాయి ఇంటికి స్టడీస్ అయిపోయినాయి ఇంకా నేను ఇంట్లోనే ఉండి వాక్యం అప్పుడప్పుడు చదువుతుంటే కొన్ని రోజులు అయినాక నాకు ఏమిందంటే నేను వాక్యం చదవడం ప్రేర్ చేయడం ఇవన్నీ నేను బంద్ అప్పటికి నేను చిన్న క్లా టెన్త్ అయిపోయింది ఇంకా ఇంటర్ చేసిన జాబ్ చేస్తున్నా నాకు అర్థమయ్యేది నా లైఫ్ అంటే ఏంటిదో నాకు తెలియదు ఏదో చేస్తున్నా కదా చేస్తున్నా అని రకంగా అయిపోయినమాట నేను నేను ఇంట్లోనే ఉండేది మా అమ్మ కష్టపడుతుంది తను పని చేసేది మా అన్న వాళ్ళు వెళ్లేవారు కష్టపడుతుండే వాళ్ళు పని చేస్తుంది అంటే మా ఇంట్లో మనశాంతి అనేది లేదు అట్లనే మేము ఆ మా అన్న వాళ్ళు ఉన్నారు మా అక్క ఉంది మా మమ్మీ మేమందరం ఒక దగ్గర ఉన్నాము ఇంట్లో ఉన్నాము వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ హాలిడే ఫెస్టివల్స్ వస్తుండే కదా హిందూ ఫెస్టివల్ మా ఇంట్లో అప్పటికి మేము అన్యులుగానే ఉన్నాము ఏజ్ అంటే తెలియదు మా ఇంట్లో వాళ్ళకి ఖాళీ కేవలం నాకు మా అక్కకి మాత్రమే తెలుసు ఏజ్ ప్రభు అది కూడా సత్యం తెలియదు ఏదో చిన్నప్పటి నుంచి వేసి ప్రభు నమ్ముకుంటున్నాం కదా హాస్టల్లో అని ఆ దిమగా మేము వెళ్ళిపోయినాం కానీ సత్తని మేము తెలుసుకోలేకపోయినాము అయితే అట్లనే వెళ్తూ వెళ్తూ ఒక రోజు ఏమైందంటే మా ఇంట్లో మేము గ్యాదర్ అయి ఆ సంథింగ్స్ ఫెస్టివల్ ఏది వచ్చింది హిందూస్ దే అది మేమేం చేయలేదు కాకపోతే ఉన్నాం ఇంట్లో అందరం ఫ్యామిలీ అనేది గెట్ టుగెదర్ ఉంటారు ఎవ్రీ టైము వచ్చినా తిని చేసి పడుకునే వాళ్ళమే కానీ ఎవరు ఒకరొకరికి మేము మాట్లాడుకునే వాళ్ళు కానీ ఆ రోజు మాత్రము ఏం జరిగిందంటే మా ఇంట్ వాళ్ళు టీవీ పెట్టుకున్నారు ఇంకా మూవీస్ చూస్తున్నారు అదేదో సైతన్ మూవీ ఏదో సంథింగ్ చూసుకున్నారు వాళ్ళు జోపు సంబంధించిన మూవీస్ చూసుకున్నారు వాళ్ళు అప్పుడే టీవీ బంద్ చేసి అప్పుడే పడుకున్నారు కి మా ఫ్యామిలీ అందరూ వాళ్ళందరూ పడుకున్నారు మేము పండుకుందామంటే ఎప్పుడు నేను ప్రార్థన చేసుకొని పడుకుంటుండే ఆ రోజు కూడా నేను వాళ్ళు వాళ్ళు వండాకనే నేను ప్రే చేసేదాన్ని ఇంకా వాళ్ళు వండుకున్నారు నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన ప్రార్థన చేసిన రెండు నిమిషాలు క్లోజ్ చేసుకొని పడుకున్నానమాట ఏమంత మంత్ ఎక్కువ చేయబడో చేయలేదు నేను ఏదో యథావిధిగా వెళ్ళిపోతున్న అప్పట్లా అట్లా నేను నార్మల్గా ప్రే చేసుకొని పడుకున్నా పడుకుందామంటే నాకు నిద్ర పడ్డట్లేదు నాకు విపరీతమైన సౌండ్లు వినబడుతున్నాయి చాలా ఘోరమైన సౌండ్లు వినిపిస్తున్నాయి చూస్తే మా అమ్మ వండుకుంది మా అన్న వండుకున్నారు అందరూ వండుకున్నారు అది నేను నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడే కదా టీవీ చూసి బంద్ చేసినాను ఇంతలో నిద్రపోయినారా అని అనుకున్నా వితిన్ సెకండ్స్ లో నిద్రపోయినారు ఏంది అని అనుకుంటున్నారు మా అమ్మల్ని లేపితే మా లేవట్లేరు ఎవరు లేపినా లేవట్లేరు మా ఇంటోలు అంటే వాళ్ళంతా డెప్ట్ గా నిద్రకి వెళ్ళిపోయినారు నాకు వన్ అవర్ దాకా విపరీతమైన సౌండ్లు వినిపిస్తున్నాయి నా చోళ్ళకి ఎట్లా అసలు నిద్రపోదామంటే నాకు నిద్ర కూడా పట్టట్లేదు చాలా ఘోరంగా సౌండ్ వినిపిస్తుంది ఆ చోలు రెండు మూసుకున్న అయినా వినబడుతుంది నేనేం చేసినా కాటన్ తీసుకొని చోళ పెట్టుకొని మళ్ళీ రెండు మూసుకున్నాను చోళ్ళ తోటి హ్యాండ్స్ తోటి అయినా సౌండ్ అట్లానే వినిపిస్తుంది ఏంది ప్రభా ఈ సౌండ్ ఎందుకు ఇట్లా వస్తుంది ఏంది ఏంది అని ఇట్లా అనుకుంటూ అనుకుంటే నేను ఏం చేసినంటే భయపడి బ్లాంకెట్ తీసుకొని ఇట్లా కప్పుకోవడానికని వెళ్ళిన వెళ్ళేసరికి నాకు భూమిలో నుంచి ఒక హ్యాండ్ వచ్చింది అనమాట ఒక చెయ్యి వచ్చి నాతో మాట్లాడుతుంది ఆ చేయి చిన్నపిల్లల లాగా ఉంది కానీ ఆ చే నేను చూసేసరికి నేను మా ఇంట్లో నేను ఎక్కడో వెళ్ళిపోయినా నాకు ఎట్లా అనిపించింది అంటే ఏదో గ్రాఫ్లా వెళ్ళిపోతాం చూడో అట్లా అనిపించింది నాకు ఆ మూమెంట్ లో వెళ్ళిపోయినాక నాతో ఆ దుష్టుడు మాట్లాడుతున్నది ఏంటంటే నువ్వు నన్ను పూజించినవు కదా నువ్వు నన్నే పూజించాలి మళ్ళా యజప్రభు కాడికి ఎందుకు అన్నట్లు మాట్లాడుతుంది అది నా దగ్గర మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుంది అంటే నేనే దేవుని నువ్వు నన్ను నమ్మాలి నువ్వు నాకే పూజించాలి మాట్లాడింది మాట్లాడితే నేను అనుకుంటున్నా ఇదేంది బలవంతం నాకు చేస్తున్నారు ఏంది అని చెప్పేసి నేను తీట్టడం స్టార్ట్ చేసిన ఎవరైతే నాతో మాట్లాడుతున్నారో దృష్టాత్మని నేను తీడుతున్నా అసలు నువ్వు దేవుడే కాదు నువ్వు ఉట్ట విగ్రహము అదేమంటుందంటే లోకమంతా నన్నే పూజిస్తున్నారు అని అంటుంది ఆ సైతానం అంటే లోకమంతా ఆమెనే పూజిస్తున్నారు ఆయననే పూజిస్తున్నారు అన్నట్లు మాట్లాడింది మాట్లాడేసరికి నేనేమనుకున్నాంటే ఏంటిది ఇది ఇట్లా మాట్లాడుతుంది ఆ థాట్ లో ఆ యొక్క టైంలో నాకు ఎట్లయిపోయిందంటే అసలు నేను ఈ లోకంలో లేను నేను ఎక్కడికో పోయినా అన్నట్లు కనిపించింది నేను కేవలం ఒక్కటే అన్నా అదేమంటుందంటే జనాలు అందరూ నన్నే నమ్ముతున్నారు నువ్వెందుకు నన్ను నమ్మట్లేదు అని అది వచ్చి నన్ను గట్టిగా అడుగుతుంది అడుగుతుంటే నేను దానికి ఒకటే అన్నా నువ్వు మట్టి విగ్రహం వి నేను కూడా ఒక ఆర్టిస్ట్ని నేను కూడా మంచి డ్రాయింగ్ చేయగలుగుతాను నేను నీ బొమ్మ ఏసి పెట్టి దీన్ని మీరు మొక్కండి అంటే జనాలు మొక్కుతారు వాళ్ళు అంత అమాయకులు వాళ్ళకు తెలియదు నీ అసలైన రూపము నీ అసలైన రూపం చూస్తే ఏ జనాలు నేను నమ్మరు అని నేను వాళ్ళకు చెప్పిన అనమాట ఆ దుష్టాత్మకి నేను చెప్పిన చెప్తే ఆ అది ఏం చేస్తుందంటే లేదు లేదు నేనే ఈ లోకానికి నేనే దేవుడను నువ్వు నన్నే నమ్మాలి అని అది బలవంతం చేస్తుంది చేస్తుంటే నేనేమన్నా అంటే కేవలం ఒకటే మాట్లాడినా అది ఏమంటుందంటే నువ్వు ఒకవేళ నన్ను నమ్మకపోతే నా కుటుంబాన్ని నాశనం చేస్తానంటుంది నా కుటుంబాన్ని అంత చిల్లర పనులు చేసేస్తానంటుంది అని జ్యోతిషం లాగా చెప్పుకుంటూ ఉంది నేను ఒకటే మాట అన్న దానికి అసలు నువ్వు ఎవరని నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు నువ్వు నాతో కొట్లాడబెట్టుకున్నా ఏం లాభం లేదు నేను కేవలం ఏజు ప్రభుని నమ్ముతున్నా ఆయననే నిజమైన దేవుడు అని నేను దాంతో హెచ్చరించి మాట్లాడనమాట గట్టిగా మాట్లాడుతుంటే దానికి కోపం వచ్చేసి అహా ను చేయకపోతే నీ కుటుంబాన్ని ఇట్లా చేసిస్తా అని అది నాకు అంటుంది అది ఎంత అన్నా నేను ఒకటే మాట అన్నా నిజమైన దేవుడు ఏజు ఆయన తప్ప ఇంకా ఎవరు కాదు అని నేను దాంతో ధైర్యంగా మాట్లాడినా ఆ అది నన్ను ఏదో చేద్దామని అనుకుంది నేను ఒకటే మాట్లాడినా తల నుంచి అరికాల వరకు నా చిన్న చిటికనీలకి కూడా నువ్వు తాకలేవు ఎందుకంటే ఏజు నిజమైన దేవుడు ఆయన నాకు తోడయ్యున్నాడు అని నేను వర్డ్ చెప్పినను ఇంకా దానికి ఒక మాట అన్నా నిజమైన దేవుడు ఏసు ప్రభు కాబట్టి నేను చిన్నపిల్లలని నువ్వు వచ్చిన అతను కొట్లాట పెట్టుకుంటున్నావు కదా నీకంత ధైర్యం ఉంటే ఏసీ దగ్గరికి వెళ్ళి నువ్వు కొట్లాట పెట్టుకొని అప్పుడు నువ్వు తిరిగి నా దగ్గరికిన అప్పుడు నేనేం చెప్పాలో నీకు చెప్తాను ఆ ధైర్యంతో నేను అదృష్టంతో ఆ విధంగా మాట్లాడినా ధైర్యం చేసి అంటే ఆ టైంలో చూడండి నేను ఏసు ప్రభుని నిజమైన దేవుడాన్ని నేను నమ్మిన చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పూజలు పునస్కారాలు ఏవి చేసినా నేను చేసేదాన్ని కాదు కానీ ఇక్కడ మీనింగ్ ఏంది అంటే నేను చిన్నతనం నుంచి నిజమనే దేవుని తెలుసుకుని నేను చదువుకున్నాను కాబట్టి అంటే ఏదో చదువుతున్నా అని అట్లానే ఏసు ప్రభుని తెలుసుకున్నా కానీ ఆయన నిజము ఎప్పుడు నేను చూడలేదు అలాంటిది ఆయన ఏ రోజైతే ఆ అదృష్టడు వచ్చి మాట్లాడాము ప్రభు యొక్క నా పేరెత్తితే పారిపోయింది నేను ఒకటే మాట అన్నా కేవలం నువ్వు నన్ను ఏం చేయలేమనే ఒక మాట అన్నా ఇంకోటి ఏంటంటే నువ్వు నాతో నేను చిన్నపిల్లలన్నీ నువ్వు నా దగ్గర వచ్చి కొట్లాట పెట్టుకుంటున్నాను ఇదే కొట్లాట నువ్వు ఏసు ప్రభు దగ్గర వెళ్ళి నువ్వు కొట్లాడ పెట్టుకో అనే దానికి అది వెళ్ళిపోయింది అంటే ఏజ్ ప్రభు యొక్క పేరు నేను ఎత్తిన అక్కడ జీజస్ నేమ్ నేను ఎత్తేసరికి ఆ దుష్టాత్మ పారిపోయింది పారిపోయినాక నేను మా లేపి చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు వాళ్ళ డెప్త్ గా నిద్ర నేను నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళందరూ లేచినాక చెప్తుంటే మా ఇంట్లో నన్ను చూసినా అవుతున్నారు నేను చెప్పింది ఏది నమ్మలేరు వాళ్ళు ఆదాంతతకు పెద్ద సర్పము మా అన్న మీదకి వెళ్ళినంచి బయటకు వెళ్ళిపోయింది ఇది నా లైఫ్ లో సాక్ష్యం అనమాట ఎందుకు ఈ సాక్ష్యం చెప్పిన అంటే సైన్యములకు అధిపతి వరకు ఏ పరిశుద్ధుడు ఈయననే నిజమైన దేవుడని నాకు ఆ రోజు తెలిసిందంటే ఈ రోజు వరకు నేను ఈశ్వ్రభుని పట్టుకున్నా ఆయననే నిజమైన దేవుడు నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్పిన అంటే నేను ఆయన అడిగిన ఈశ్వ్రభుకి ఎందుకంటే ఆ టైంలో నేను వాటికి భయపడ్డా నేను చాలా మందికి భయపడేదాన్ని చాలా మటుకు నేను అందరికీ నేను భయపడేదాన్ని కానీ దేవుణ్ణి నేను నమ్మినాక అప్పటికి నేను బ్యాప్తిజం పొందుకోలేదు నాకు ఆ టైంలో నేను జాబ్ చేసిన బాప్తిజం తీసుకోలేదు నేనేం తీసుకోలేదు నేను టూ లో నేను బ్యాప్తిజం పొందుకున్నాను ఆ దాంతో మళ్ళీ దేవుడు నాకు కొన్ని కొన్ని థింగ్స్ చూపియడం అట్లా జరుగుకుంటూ వచ్చింది అంటే చూడండి దానికి నేను భయపడి పొంగిపోతానేమో అని ఆ దుష్టాత్మ నా దగ్గరికి వచ్చింది కానీ నేను దానికి భయపడలేదు కేవలం ఏజ్ ప్రభు యొక్క పేరు అది పారిపోయింది నాకు అప్పుడు అర్థమైంది ఏజ్ ప్రభు యొక్క ప్రేమ ఆయన యొక్క సైన్యము అంత అని అంటే ఆ దుష్టాత్మని పారిపోయిందంటే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఇంత గొప్ప దేవుడు ఆ గొప్ప దేవుడు పరిశుద్ధతని మనం కానపరచాలి అని ఈ సాక్ష్యంలో నాకు ఈ వాక్యం ద్వారా అర్థమైంది అంతవరకు నాకు అర్థం కాలి ఎందుకు దేవాణ ఈ సాక్షని జ్ఞాపకం చేసిన ప్రభువాని అంటే ఆయన నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిండు నేను ఇంతవరకు నేను ఈ సాక్ష్యం ఎప్పుడు పంచుకోలేదు అది చిన్నప్పటి నుంచి అదృష్టాత్మ బెంబడి పడుతూనే ఉంది కానీ ప్రభుని నేను నమ్ముకున్నాను ఆ దాంతతకు ఆయనలో నేను వచ్చిన నేను ఆయన నమ్మాలని కూడా నేను నమ్మాలి అసలు అనుకోకుండా ఆ అంటే హాస్టల్లో క్రిస్టియన్ హాస్టల్ అని అట్లనే నేను నమ్మినాను కానీ నా వస్తుతల కోసం నేను దేనికి నేను యేచప్రభు నేను నమ్మలే చిన్నప్పటి నుంచి ఏసు ప్రభు ఏసు ప్రభు ఏసు ప్రభు ఇట్లా అనుకుంటానే వచ్చినా లైఫ్ లో నాకు ఇవన్నీ జరుగుతుంటే ఇప్పుడిప్పుడు నాకు అర్థమవుతుంది ఏశు ప్రభు నిజమైన దేవుడు ఆయన నన్ను ఎట్లా అవన్నీ నాకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నమాట అంటే ఈ సాక్ష్యం ఇచ్చింది ఆయననే ఒకవేళ నేను ఏసు ప్రభు తెలియకుండా ఉంటే దానికి నేను భయపడి ఆ దాన్ని దాని లోకి వెళ్ళిపోయేదాన్ని ఏమో భయపడేదాన్ని ఎందుకంటే అది నేను కావాలి అని అంటుంది దానికి నువ్వు నా దగ్గరికే రావాలా నువ్వు నువ్వు నా దగ్గరికి రావాలా నువ్వు నా దగ్గరికి రావాలన్నట్లు అది అదృష్టాత్మ అట్లా మాట్లాడుతుంది కానీ దేవుడి యొక్క చిత్తం ఎట్లా ఉంది చూడండి ఒకవేళ నిజంగా ఏ సుప్రభుయే తెలియకుండా ఉండి ఉంటే నా ఆత్మ నచించిపోయేది ని ఎప్పుడైతే ఏ ప్రభు నన్ను చిన్నతనం నుంచి పట్టుకున్నాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన నన్ను స్థిరంగా నిలబెట్టినడు ఆయనలో అందుకే నాకు అనిపించింది దేవ సైన్యములకు అధిపత్యాగు ఏహోవా నీవే కదా ప్రభువా పరిశుద్ధుడువు నీవే కదా ప్రభువా మరి ఎందుకు ప్రభు అని నేను ఆయన ఆయన నాకు చూపించిన విధానం ఇది అంటే ఆయన దేనికి భయపడద్దని అందుకే నేను కొంతకాలం వరకు భయపడ్డాను మొన్న రీసెంట్ వరకు కూడా నేను భయపడ్డా కానీ నాకు ఒక దర్శనం దేవుడు చూపించిడు అప్పటి నుంచి నాకు భయం అనేది పోయింది దేవుడు ఇచ్చిన దర్శనం ద్వారా నాకు భయం పోయింది ఆ కీర్తన ట్వంటీ త్రీ చదివినప్పుడు ఆయన నాకు ఒక దర్శనం ఇచ్చినాడు సింహాసనం ఉంది ముగ్గురు ఉన్నారు ఆ దర్శనం ఎప్పుడైతే నాకు వచ్చిందో నాలో ఉన్న భయమే పారిపోయింది నేను అనుకున్న దేవుణంలో ఉన్నాను కదా దేవుడు నన్ను కాపాడుతుంది కదా అని అనుకున్నాను కానీ ఆ దేవుడు ఎప్పుడు కాపాడాడు అంటే దేవుడు మనం తెలిసినా తెలియకపోయినా ఆయన కాపాడాడు నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాతకు మనం పాపము వచ్చేస్తే ఆయన ఎంత కళ మన భరిస్తాడు అందుకే ఆయన చూపించింది విధానం ఏంటంటే నాకు ఆయనకి భయపడి ఉంటే ఏజ్ ప్రభుకి మనం భయపడి ఉంటే అప్పుడు మనం పాపం చేయడానికి కూడా ఆ భయపడుతుంటాం అమ్మ ఈ తప్పులు నేను చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు నా ప్రాణానికి ఇంకా ఇది ఉండదని అందుకే ఇంకొక వచనం చూద్దాం లాస్ట్ మాథ్యూషన్ మాథ్యూ టెన్ ట్వంటీ ఎయిట్ లో చూడండి మరియు ఆత్మను చంప దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి థ్యాంక్ యూ చూడండి మరియు ఆత్మను చంప దేహానికి చంపు వారికి భయపడకూడి కానీ ఆత్మ దేహమున కూడా నరకంలోనికిపజేయగల వారికి మిక్కిలి భయపడు చూడండి దేవుడు ఇక్కడ వర్డ్ మనకి తెలియదుగా అర్థమేస్తుంది మనం ఎవరెవరికో భయపడడం కాదు ఏ ఆత్మలకో భయపడడం కాదు మనం కేవలం భయపడాల్సింది ఆయనకే ఎందుకంటే తీర్పు తీర్చేది దేవుడే దేవుడు ఈ భూమిలో నిన్ను నన్ను పుట్టించింది ఆయననే సో ఎవ్రీథింగ్ ఆయన నుంచే వచ్చింది సమస్తం ఆయన మూలంగానే కలిగింది ఆయన లేనిది ఏది లేదు కాబట్టి ఆయన నుంచే మనం వచ్చినము ఆయన నుంచే మనం ఎవ్రీథింగ్ పొందుకుంటున్నాము కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే డోనాట్ బి ఫియర్ ఆఫ్ దోస్ హూ కిల్ ది బాడీస్ బట్ కెనాట్ కిల్ ది సోల్ నీ శరీరాన్ని చంపిన అంటే నార్మల్ గా చూసుకుంటే లోకం ఏమనుకుంటుందంటే ఈ శరీరం ఉంది కదా ఏమైనా చేసుకోవచ్చు కదా అని ఈ శరీరంలో ఉన్నంత వరకు తింటాము తాగుతాము ఎంజాయ్ చేస్తాం ఎవ్రీథింగ్ చేస్తాము కానీ మన ఆత్మకు నశించిపోతుంటది కానీ ఇక్కడ చూస్తే శరీరం చనిపోయినా ఆత్మకి మాత్రము చావన్నది లేదు కాబట్టి ఈ ఆత్మకి మనకు పియరెన్స్ కావాలా పియరెన్స్ ఎందుకు కావాలంటే భయం ఎందుకు కావాలంటే తీర్పు తీర్చేది దేవుడే మంచి చెడు మంచి చెడు చూసేది కాబట్టి నువ్వు మంచి చేసినావు నువ్వు చెడు చేసినావు నువ్వు ఏది చేసినా అది ఆయన కళ్ళ ముందు నుంచి నువ్వు ఏది తప్పించుకోలేవు ఆయనకి భయం నరకంలోనికి పోకుండా దేవుడు కాపాడుతుంటారు నీ ఆత్మకి ఇన్స్ట్యూయర్ ది వన్ హూ క్యాన్ డిస్ట్రాయ్ ది బోత్ సోల్స్ అండ్ బాడీ ఇప్పుడు నీ ఈ లోకంలో ఉన్నంత వరకు శరీరకరంగా బ్రతుకుతే మనం ఏం సంపాదించుకున్నా ఏది చేసినా అది వర్ధము అదే ను ఆత్మీయంగా చూసుకుంటే ను ఆత్మీయంగా మంచితానాన్ని చూపించి దేవుని యొక్క పరిశుద్ధతని కనపరిచి దేవుని నామని గనపరిచి ఆయనకి మన భయపడి లోబడి జీవించి ఉంటే మన ఆత్మ ఎల్లవేళ ఆయనలో జీవింపగలుగుతుంది ఆయన పర్లు రాజ్యంలో ఉండగలుగుతుంది ఎందుకంటే ఈ లోకంలో మన చావే మన బ్రతకే కానీ ఎవ్రీథింగ్ అర్థం ఉంటుంది నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు బాడీలో ఉన్నప్పుడే నీకు బాడీ ఉన్నప్పుడే నీ ప్రతిక్రియని మంచి చేసుకోవాలా మన ప్రతిక్రియ కరెక్ట్ గా ఉంటేనే కదా ఆయన నామని ఆయన పరిశుద్ధాత్మని ఆయన పరిశుద్ధతని మనం కనపరిచిన వరే ఉంటాము అంటే మన బిహేవియర్ వస్తుందన్నమాట మన బిహేవియర్ మన వే ఆఫ్ టాకింగ్ కానీ ఎవ్రీథింగ్ మీకు అన్ని టిప్స్ ఎట్లా జీవించాలో ఎట్లా నడుచుకోవాలా ఎట్లా ఉండాలో ఇవన్నీ దిగుడు మనకు ఇచ్చిండు కదా కొన్ని పాయింట్స్ దిగుడు మనకి ఇచ్చిండు ఓల్డ్ టెస్ట్ మెంట్ చూసుకుంటే పది కమాండ్మెంట్స్ ఇచ్చింది ఇప్పుడు న్యూకి వచ్చేసరికి టూ కమాండ్మెంట్స్ ఇచ్చిండు సో అవి మనం పాటించాల ఎందుకంటే నరకనికి పోవాలన్నా పర్లు ఒక పోవాలన్నా అవి రెండు డిసైడ్ చేయాలన్నా ఏ చూప్రభే చేయాల ఇక్కడ క్లియర్ గా అనిపిస్తుందా క్లియర్ గా చెప్తుంది ఎందుకంటే హూ క్యాన్ డిస్ట్రాయ్ ది బోత్ సోల్ అండ్ బాడీ ఇన్ ది హెల్ ఎవరికి ఉంది అధికారం ఏశప్రభకే ఉంది శక్తి ఆయనకే ఉంది అందుకే ఆయన అంటున్నాడు ఎవరు ఏమి చేయలేరు దేవుని చేతనే ఉంది ఆయనే నచి నశింప చేయాలని ఆయన చేతిలోనే ఉంది బ్రతికించాలని ఆయన చేతిలోనే ఉంది ఎవ్రీథింగ్ ఆయనే చేతిలోనే ఉంది కాబట్టి ఆయన శక్తిలోనే ఉంది అందుకే పరిశుద్ధాత్మ శక్తి ఆయనలో ఉంది కాబట్టి ఆయన అంటున్నాడు చివరికి మన ఆత్మ పోవాల్సింది ఏసుప్రభు దగ్గరికి మన ప్రాణం ఉన్నంత వరకు ఆయన మీద ఆధారపడి నడుచుకోవాలా మన అంటే మన దేహాన్ని నరకంలోకి పోకుండా ప్రతి ఒక్కటి ఆయనని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఆయనకి మనం ఇవ్వాలా ఎవ్రీథింగ్ ఆయనకి హ్యాండ్ ఓవర్ అందుకే మనం మంచి చేస్తే ఆయన రాజ్యంలో ఉండగలుగుతాము మనము ఈ లోకరీతిగా జీవిస్తే ఏం కావు హే అని దేవుడు చూపిస్తున్నమాట అందుకే దేవుడు అంటున్న నరకానికి పోకుండా ఇప్పటి నుంచే మీరు ఎవ్రీథింగ్ ని పర్ఫెక్ట్ గా చేసుకోండి ఆయన నామాన్ని కనపరుచం అంటున్నాడు ఆయన సైన్యములకు అధిపతి ఆయనకే అధికారం ఉంది ఆయనకే స్ట్రెంగ్త్ ఉంది ఆయనకే ఎవ్రీథింగ్ ఉంది ఎందుకంటే నా చిన్న సాక్ష్యంలోనే నాకు అర్థమైపోయింది ఆ సాక్ష్యంలోనే నాకు అర్థమైపోయింది కేవలం ఏసు ప్రభు యొక్క నామాన్ని పడితేనే అడుగుతేనే ఆ దృష్టాత్మ పారిపోయింది దానికి దేవుని ఎదుట నిలబడానికి శక్తి లేదు దుష్టాత్మకి అందుకే నేను నాకు అంత ధైర్యం ఉంటే ఏజ ప్రభు దగ్గర కొట్టాడబెట్టుకొని రా అని అనేసరికి అది వెళ్ళిపోయిందంటే మళ్ళీ నా దగ్గరికి రాలే అంటే చూడండి ఆ సైతనికి ఏజ్ ప్రభు దగ్గరికి పోమ్మంటేనే ఏజ్ ప్రభు ఎదుట దానికి అంటే నిలవలేదు అది దేవుని దగ్గరికి అది చూడలేదు దేవుని అంటుంది ఏదైనా ఆయన ఎదుటకి వెళ్ళాలన్నా దానికి కూడా భయమే అందుకే ఆ భయం మనకు ఉండద్దు ఆయన ఎదుట నిలవడానికి మనం శక్తి పొందుకోవాలా అందుకే ఆయన అంటుండే నీ సోల్ని కాపాడుకోవాలని మన ఆత్మని మనం కాపాడుకోవాలి అనంటే ఆయన పరిశుద్ధాత్మని ఆయన శక్తిని మనం పొందుకోవాలా పరిశుద్ధత మనం జీవించాలా పాపం చేయడానికి మనం భయపడాల పాపం చేయడానికి మనం భయపడాల ఎందుకు భయపడాలంటే ఆ పాపం చేస్తే మనం నరకనికి పోతాం ఆ పాపం చేస్తే మనం ఇద అట్లా మనం ఒక్కొక్క పాయింట్స్ మనం చూసుకుంటుంటే దేవుని కళ్ళు ఎదుట నుంచి మనము ఎక్కడికి తప్పిపోవాం అందుకే ఆయన కళ్ళు ఎదుట మనం ఉన్నాము నీ లోకంని మనం చూడకపోవచ్చు నీ పక్కకున్న వాళ్ళు నీ నీ మాట్లాడే విధనము నువ్వు నడిచే విధనము నీ తలంపులో ఎవ్రీథింగ్ నువ్వు చూడకపోవచ్చేమో నీ పక్కకున్న ఏ పోతే పోని అని మనం లైఫ్ తీసుకుంటాం కానీ అక్కడే మనము కాంప్రమైజ్ కాకుండా దేవుని వైపు చూడాలా ఏజ్ కృభన నువ్వు చూస్తున్నారు కదా అని ఇది ఎప్పుడు ఈ యొక్క తలంపు మనకు వస్తుందో అప్పుడు మనం పాపం చేయడానికి భయపడతాం అందుకే మనం కాపాడబడతాము అందుకే ఆయనకి మనం భయపడినప్పుడే మనము ఎవ్రీథింగ్ కరెక్ట్ చేసుకోగలుగుతాం మన జీవితాన్ని అందుకే ఆయన రాజ్యంలో ఉండడానికి అని మనకి ఆ వేస్ చూపిస్తున్నారు దేవుడు ఆయన రాజ్యంలో మనం ఎట్లా ఉండాలో ఎట్లా రన్ కావాలో దేవుడు మనం చూపిస్తున్నారు అందుకే ఆయనకి భయపడి లోబడి జీవించి ఉంటే మనము ఎలాంటి తప్పు చేయము అందుకే ఏసీ ప్రవక్త దేవుణ్ణి ఆయన దర్శనాలు చూసినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మరి దేవుడు ఇవన్నీ చూపిస్తుంటే ఆయన ఈ వచనంలో ఉంటే మనకు ఐద్య సిక్స్త్ చాప్టర్ లో ఉంటది మనకి ఆయన అంటాడు నా అపవిత్రమైన పెదవుల అపవిత్రమైన పెదవుల జనముల మధ్య నివసిస్తున్నాను అని సో మన అలాంటి వాళ్ళు ఉంటారు మనం అపవిత్రంగా కావద్దు ఇంతకాలం ఉన్నామేమో అదంతా దేవుడు తీసేసిండు కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో పాపక్షమ పని ఒప్పుకున్నామో ఎప్పుడైతే మనం పచ్చతప్ప అవన్నీ దేవుడు మన నుంచి తీసేసిండు అందుకే ఆయన మన రోటిని స్వస్థపరిచిండు మన క్రియలను స్వస్థపరిచిండు ఎవ్రీథింగ్ ఆయన స్వస్థపరిచిండు అందుకే మన మనకున్న ప్రతి ప్రవక్తను ఆయన కప్పచెప్పుకుంటున్నాం కాబట్టి ఆయనకి భయపడి లోబడి జీవించాను మరి దేవుడు చిన్న వాక్యం చేత మాట్లాడిందే కాబట్టి దేవుడు వాక్యాన్ని సాక్ష్యాన్ని దీవించండు కామెంట్ పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఎస్ అయ్య నీకే వందనాలు తండ్రి నీ కేస్తుతులు నైనా స్తోత్రంలో తండ్రి గడిచిన కాలం తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రంలో తండ్రి ప్రభా నీ కంటి పాప కాచి కాపాడే తండ్రి దినముకు కూడా నీ యొక్క నూతనమైన కృప శక్తి బలం ఉత్తేజం మా అందరికి అనుగ్రహించినందుకు తండ్రి ఈ మధ్యాహ్న కాల తండ్రి నీతో నాయన నీ సన్నిధిలో ప్రభా నీ స్వరం వినే భాగ్యము ధన్యత మాకు ఇచ్చినందుకు దానిని బట్టి మీకెంతో వందనాలు నీకెంతో స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో నా తండ్రి ఏసయ్య నీకే యుగ యుగంలో కలుగునుగాక అలేలుయా తండ్రి ప్రభ అవును ప్రభా నాయనా తండ్రి మీరే పరిశుద్ధమైన దేవుడు ప్రభా తండ్రి కాబట్టి యుగోవ వంటి పరిశుద్ధమైన దేవుడు ఒకడును లేడన్నో ప్రభ నీకన్నా మించిన ఆశ్రయ దుర్గం ఏదీ లేదన్నో ప్రభ కాబట్టే ప్రభా నీ ఎదుట నాయన మేము పరిశుద్ధంగా కనపరచాలా ప్రభా ఆ రీతిగా ప్రభా మా క్రియలను ఎదుట కనబడాలా ప్రభ కాబట్టి నాయన మా ఆలోచనలో ప్రభానైనా నువ్వు స్వస్థపరచు మా చూపులను స్వస్థపరచు మా హృదయాన్ని స్వస్థపరచు ప్రభా నైనా మా నడవడిక సంస్థ ప్రవర్తన అంతా ప్రభానైనా మీరు స్వస్థపరచండి ప్రభ ఎప్పుడైతే మాకు స్వస్థత కలుగుతుందో ప్రభ నేను అప్పుడే ప్రభానైనా మీరు కలిగిన పరిశుద్ధతని ఈ లోకంలో మీరు ఎట్లా జీవించినారో ప్రభా ఆ రీతిగా మేము జీవించగలము ఆ రీతిగా ప్రభా మనుషులందరి ఎదుట మా క్రియలను మేము చూపించగలం ప్రభా కాబట్టే ప్రభా మాలో ఏ బలహీనత ఉండొద్దు ప్రభ కానీ దుష్టుడు ప్రభానైనా ఎన్నో రీతిగా ఆలోచనల ద్వారా శోధిస్తుండు ప్రభవాడు అలాగే శారీరకంగా శోధిస్తుండు ప్రభా ఒక టైంలో ప్రభ పడిపోయే స్థితికి వెళ్తున్నా కానీ ప్రభానైనా మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభ కాబట్టి నాయనా మీరు శోధింపబడి శ్రమ పొందినారు కాబట్టి శోధనలో ఉన్న వారందరికీ నువ్వు సహాయం చేస్తారన్నావు ప్రభ కాబట్టి ఈ అంత్య దినాల్లో ప్రభా ఈ రాకడి దినాల్లో ప్రభా మీరే మాకు సహాయం దయచేయండి ప్రతి శోధనలు మేము జయించాలా ప్రతిని మేము ఎదుర్కొని ధైర్యంగా పోవాలా ప్రభ ఏ ఒక్క విషయంలో మేము వెనుకడు వేయడానికి వీల్లేదు ప్రభ ఒకవేళ ఆ రీతిగా ప్రభా ఏమైనా అవిశ్వాసము తండ్రి దానిని బట్టి క్షమించండి ప్రభా నాయన ఇది మొదలుకొని ప్రభా నాయన మేము ధైర్యంగా ముందుకు పోవాలా ప్రభ ఆయన ఎన్ని ఆలోచనలు ఎన్ని రకరకాల వచ్చినా కానీ వాటి అన్నిటిని ఎదుర్కొని నిలబడాలా ప్రభ ఆయన మనుషులందరూ ఎదుట మా క్రియలు చూపించాలా ప్రభా తండ్రి ఎందుకంటే ప్రభ నాయన నీ కన్నులు ఎప్పుడు మా వైపే చూస్తుంటాయి ప్రభ మేము ఏ రీతిగా ఆలోచిస్తున్నామా ఏ రీతిగా చేస్తున్నామా నీ చిత్తము జరిగిస్తున్నామా లేదా అని కాబట్టే ప్రభ మాలో ఎలాంటి వేషధారణ జీవితం ఉండొద్దు వేషధారణ ప్రార్థన ఉండొద్దు వేషధారణమైన వాక్యం కూడా మాలో ఉండొద్దు ప్రభ ఎప్పుడు ప్రభ నాయనా మేము నిన్ను పోలి మేము నడుచుకోవాలా నీ మనస్సును మేము ఆయుధంగా ధరించుకోవాలా ప్రభ నీ గుణగణాలు మాలో కనిపించాలా మాలో క్రీస్తు ఉండాలా ప్రభ కాబట్టి ప్రభ నాయన తండ్రి నువ్వు నీ తీర్పు నాయన నువ్వే మాకు తీర్పు తీస్తావు ప్రభ కాబట్టి ఆ జీవగ్రంథంలో మేము లెక్కించబడాలంటే మా క్రియలు ప్రభ ఈ లోకంలో నీ దృష్టికి అవి గొప్పవిగా ఉండాలా ప్రభ వాటిని బట్టే మాకు బహుమానము వాటిని బట్టే ప్రభ కాబట్టే ప్రభ నాయన మేము విశ్వాసం కనిపరిచి దాంతో పాటు క్రియలు కూడా మేము చేయాల ప్రభ అలాగే మా పరిశుద్ధత ప్రవర్తన అంత మేము చూడాలా ప్రభ కాబట్టి సమస్త ప్రవర్తన అంతా మీ అధికారానికి మేము అప్పజెప్పుకుంటే అప్పుడే మీరు మా మార్గాలు త్రోవలు మీరు సరళం చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తానన్నావు ప్రభ అలాగే ప్రభా నా తండ్రి ఏసయ్య మీరే మాకు తోడుండి నడిపించండి ఏ విషయంలో మేము వెనకడి వేయకుండా ప్రభ ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు పోవాలా ప్రభ ఎక్కడ ఈ లోకానుసారంగా మేము నడుచుకోకుండా నిన్నటి దినం నువ్వు చూపించినవు ప్రభా దానియల్ దావీదిని ను కనుగొన్నావు ప్రభ ఈ రోజు ప్రభానైనా ఆ రీతిగా మీరు మమ్మల్ని కనుగొని ప్రభా నీ యొక్క ఆత్మ మా మీదకి వచ్చినప్పుడు ప్రభానైనా మేము అన్ని చేయగలం ప్రభానైనా దావీదు చేసిండు ప్రభా యుద్ధం చేసి ప్రభ అభిషేకం పొందిన వాళ్ళెవరూ చేయలేకపోతే నీ నామాన్ని అవమానపరచకుండా దావీదు ప్రభా పోరాడి గెలిచినాయన నీ యొక్క నాయనా తండ్రి యహోవ నా తండ్రి నీకు జయం జయం అనేలాగా ప్రభ అతను కనపరిచిండు ప్రభ ఆ యొక్క ప్రభా నాయన యుద్ధంలో ప్రభ కాబట్టే ప్రభా ఆత్మ మా మీదకు వచ్చినప్పుడు ప్రభా మేము ఇదంతా ఆత్మీయమైన యుద్ధము పోరాటం కాబట్టి ప్రతిదినం మేము యుద్ధం చేసి గెలవాలా ప్రభ అది దావిధికి నీ ఆత్మ వచ్చినప్పుడు అతను చేసిండు ప్రభ కాబట్టి మీ పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం మాకు అనుగ్రహించు ప్రభ మాయనా ప్రభ మీరు మాలో ఉంటేనే వాక్యం ఉంటేనే మేము ఈ రోజు యుద్ధంలో గెలవగలం ప్రభా లేకపోతే ఏదోక ఒక విషయంలో బలహీనమైపోయి నాయనా లొంగిపోయి నాయనా తండ్రి మా ఆయన జీవించాల్సి వస్తుంది కాబట్టి నీ ఎందు ఎల్లప్పుడూ మేము భయం కలిగి మా పత్తి చెడుతనాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు పోయేలాగా మీరే నడిపించమని ఏదైనా గత ఏదైనా నీ పట్ల ఆయాస్కరమైన మా జీవితం ఉంటే వాటన్నిటిని ఎదుట ఒప్పుకుంటున్నాం తండ్రి మీరే క్షమించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఇది మొదలుకొని మా జీవితం అంతా నీవు కలిగిన పరిశుద్ధత కలిగే జీవితాన్ని మాకు అనుగ్రహించమని నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆ మేన్ స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతుడకు తండ్రి మహిమ స్వరూపకు దేవ కృపమైన నికేస్తులు స్తోత్రమైనా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారైనా దివారాత్ మమ్మల్ని ఆశి కాపాడి ఇక నూతన దినం మీరు మాకు అలగించినారు ఈ యొక్క దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజ్జలు పెట్టినందుక నీకు వందాలు ప్రాభా నా దేవా యొక్క మధ్యకాల మీకు స్వరం ఇలా నిచ్చిన ధన్యతను బట్టి నీకు వందలు అర్పించుకుంటున్నాయినా నీకే స్థుతులు సోతాలు అర్పించుకుంటున్న సమస్త ఘనత మహిమ నీకే ప్రావా హలలీయ వాకింద్ర ప్రభావం మీరు మాతో మాట్లాడడం ప్రాభ ప్రతి దశలో ప్రాభా మీద భయభక్తులుగా మీ జీవించాలా భయముతో వణుకుతోని మేము జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా ప్రాభ నైనా ఏసయ్యా మీ వాక్యమే మాకు ఆధారం ప్రాభా నా దేవ నా ప్రభ నా తండ్రి ఈసయ మీ యొక్క తలంపులు మాకు అనుగ్రించండి మీ యొక్క జ్ఞానం మాకు అనుగరించండి మీ యొక్క మనసు మాకు అనుగరించండి ప్రభావ మీ హృదయం మేము కలిగి ఉండాలా ప్రతి దశలో ప్రభావ మీకు ఇష్టానుసారంగా మేము జీవించాలా ప్రభ దావితి నా హృదయానుసారి అన్నాడు ప్రభా ప్రతి దశలోనైనా మేము మీ హృదయానుసారంగా మేము జీవించాలా మీరు ప్రభావ మా ఎందుకు ఆనందించేలాగినా మేము ఏ రీతిగా ఉండాలో ప్రభావ రీతి మమ్మల్ని తయార్యమని ప్రాదశ్యమైన గొప్ప దేవ మీకు మనసు మాకు కావాలా ప్రభా ఈ లోకంలో మాకు ఏది అక్కర్లేదు ప్రభావ మీ మనసు మాకు కావాలా ప్రభావ మీ హృదయం తలంపు కావాలా మీరు మా హృదయం ఉంటే చాలు ప్రభావి లోపల మాకు ఏ దక్కర్లేదు ప్రభావ గొప్ప దేవాలను అండి మా హృదయంలో మీరుండి ప్రభావ మీ ఆలోచన మీ తలంపు మీ చిత్తాన్ని మా నెరవేర్చుకొని మీకు మహిమా ఘనత ప్రభావాలు ప్రాదిష్టమైన గొప్ప దేవ ఈ మధ్య కాలశంలో బ్రదర్స్ అందరూ మీరు ఆశీర్దించిన నూతన అభిషేకం దయచేసి ప్రతి చోట మీ కొత్త మమ్మల్ని అందరూ శాసన మీరు ఆకుడు సిద్ధపరుచుకోమని ఈ వాక్యం ప్రభావ ప్రతి దశలో మేము జాగ్రత్తగా మేము భద్రపరచుకొనైనా మీవల్ల పరిశుద్ధంగా జీవించాలా భయంతోని ప్రభావ అనేకులకు ప్రభావ చెంత నడిపించాలా మీరు హృదయానుసారంగా మీరు జీవించాల కవుగా అలాంటి జీవితం మాకు దయచేసి మా హృదయంలో నీళ్ళు నడిపించమని మీకు మనసు మీ హృదయం మాకు అనుహరించిన మని వేస క్రీస్త పరిశుద్ధ నామంలో ప్రార్థన పరిశుధ్రవ దేవ మీకు వందాలనైనా కృపగల దేవ మీకు స్తోత్రాలుసయ్య ప్రభా ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వదనాలు ప్రభావ ఈ మధ్యాహ్న కాలంలోనైనా నిర్మాతలు మాట్లాడుతున్నందుకు మీకు ఎంత వదనాలు ప్రభా మేముంటున్న కాలం కాలం ప్రభా మనుషుల స్వార్థ పనులు ధనాపేక్షత కూడిన వాళ్ళు ప్రభ ఇతరుల బాగులు ఆలోచించలేని స్థితిలో ఉన్నారు లోకం అనేది అటువంటి సమయంలో మీరు ఈ అంటున్నారు ప్రభా కాబట్టి మేము అట్లా ఉండకుండా ప్రభా యథార్థతతో పరిశుధతతో జీవించలేగన జీవందల దేవుడి బిడ్డ పక్షంగా నిలబడే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం నేను ప్రతి ఒక్కరిని తల్లి సంపూర్తి నడిపించండి ప్రతి ఒక్కరిని మీకు మీరు ఆక్రవశపరుచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రేమల దేవా కృపణ తండ్రి బంధనాలు కృతజ్ఞతలు వైషుద్ధులైన సర్వశక్తి మంత్రి సర్వాధికారి నీకు వందనాలు ప్రభా దేవాయసు ప్రభ మళ్ళీ మా ప్రతి ఎవ్రీథింగ్ ప్రభా నీకే అప్పులు చెప్పుకుంటున్నాం ప్రభా దేవాయసు ప్రభ నీకు మేము భయపడే లోబడి జీవించాల ప్రభా దేవాస ప్రభ నువ్వు ఇచ్చిన ప్రతి వర్డ్ ప్రభా మా జీవితంలో నెరవేర్చండి ప్రభా దేవాయసు ప్రభ నీకు మేము భయపడే లోబడి జీవించాల ప్రభా దేవ మాల్లో ఎలాంటి పాపం రాకుండా ప్రభా మరి మాకు దారి చూపించిన దేవుడు ప్రభ వందనాలు తండ్రి దేవాయసు ప్రభ తీరుపు తీర్చే దిగుడం నువ్వే ప్రభా ఎవ్రీథింగ్ ప్రభా నీ చేతిలోనే ఉంది ప్రభ యేసు ప్రభ కాబట్టి ప్రభ నువ్వు ఇచ్చిన ప్రతి మాటకి మేము లోబడి జీవించే వారిలాగా మేము నడుచుకోవాలి ప్రభ దేవాస ప్రభ మరి మీరెమ్మకు సహాయపడండి ప్రభ ప్రతి ఒక్కరి విషయంలో మాకు జ్ఞాపకము చేయండి ప్రభ అన్ని విషయంలో ప్రభా మేము నడిచే విధానం ప్రభ మేము ఆలోచించే విధానం ప్రభ మేము చూసే విధానం ఎవ్రీథింగ్ ప్రభా మేము ప్రభ అది నీ నుంచి మేము పొందుకోవాలి ప్రభా నీ నుంచి మేము తెలుసుకొని నడుచుకోవాలి ప్రభా ఎవ్రీథింగ్ ప్రభా మీరు చూపిస్తేనే ప్రభా మేము తెలుసుకోగలుగుతాం ప్రభా అందుకే ప్రభా మేము ఏ విధంగా వెళ్తున్నామో అది మీరు మాకు గైడ్ చేయండి ప్రభా దే వాయి యొక్క గైడెన్స్ లేని మేమేం చేయలేం ప్రభా అందుకే ప్రభా నీ యొక్క గైడెన్స్ మాకు దయచేయండి నీ యొక్క హెల్పింగ్ మాకు దయచేయండి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఎలా వేళ మాకు ఉండండి ప్రభా అది మేము పొందుకుంటూనే ఉండాల ప్రభా ఇంకా మేము మదన దాన్ని ఆపకుండా ప్రభా దాన్ని మేము వెలిగించుకునే వారిలాగా ఉండాలి ప్రభా అందుకే ప్రభా నీ యొక్క శక్తిని నీ యొక్క బలని మాకు ఇవ్వలేదు ప్రభా దేవా ఏజు ప్రభ ఎవ్రీథింగ్ ప్రభా నీలో ఉండి మేము నడుచుకోవాలా అనేకులకు మేము వెలిగించాలా మేము వెలగాల అనేకులు కూడా వెలగాల ప్రభా మరి నీ యొక్క సేవకి ప్రభా మేము అందరికీ ప్రభా నీ సత్యాన్ని బయపరిచి మేము తెలియజేయాలి ప్రభా ఏజు ప్రభా మరి ఎవ్రీథింగ్ ప్రభా మరి మీదిస్తేనే ప్రభా అందుకే ప్రభా నీ యొక్క జ్ఞానం చేత మాకు నడిపించని ప్రభా ఏచు ప్రభా ప్రతి ఎవ్రీథింగ్ ప్రభా ఏది అనుకున్నాం ప్రభా అది నీ నుంచే రావాల ప్రభా మా సొంత తలంపులు ఏవి ఉన్నా అది తీసివేయండి ప్రభా నీ తలంపుల చేత మాకు నడిపించండి ప్రభా దేవాయప్రభా మేము అన్ని తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలా అనేకులు నీ సత్యాన్ని ప్రకటించాలా రాకడ కోసం మేము తెలియచేలా ప్రభా దేవాయప్రభ మరి మీ యొక్క తోడించి నీ రాక్కడికి మమ్మల్ని సిద్ధపరచుకోమని ఏచూ క్రిస్తు నామంలో ప్రార్థశ్రాంతండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ ఏబీ పెంపుకున్న బ్రదర్ సిస్టర్ పల కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడేను దాకా ఆ మెయిన్ ఆమె ప్రెసిడెంట్ సిస్టర్ అందరు ప్రైజ్లా